వారందరూ హింస పొందుదురు అనే సమాచారము గ్రంథవ్యాప్తంగా సమాజ సంగతి సంగతి ఉంది అనేక సంగతులు మీతో మాట్లాడవలసిన అవసరం ఉందా ఇది ఆఖరి సమావేశం ఈ ఆఖరి అనేక సంగతులు మీతో మాట్లాడలేను ముగింపుగా కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచన చేస్తున్నా క్రీస్నియన్సులందరూ సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ అపవాదిని అపవాది చర్యలను వారి కార్యకలాపాలు ఆయా రూపాలకు చిత్రించి చిత్రీకరించి మనుషులను బాధించిన విధం వారిని వసిపరుచుకుని లోపరుచుకొని తనవైపు తిప్పుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ అనేకాలు ఉన్నాయి వాటిలో ప్రధానమైన సంగతి మొదటిగా మేము మనం ఆలోచన సంఘాన్ని క్రీష్ ప్రభువును అపవాది ఏం చేయలేకపోయాడు పోయాడో తరతరాలుగా కొనసాగిన ఆ సంగ్రామం కలవరి శిరవ దగ్గరకు వచ్చి తన నిజరూపాన్ని ప్రదర్శించుకుంది కలవరి శిరవలో శ్రీతో నీకులు స్త్రీకిని అన్నట్టు నీకులు స్త్రీకిని అన్నట్టు ఆ మహాగఢ సర్పం స్త్రీ కలుసుకున్నారు ఆ స్త్రీ సంతనమైన మెర్సియాను మహాగఢ అపవాది నశింప చేయటానికి ఎంత ప్రయత్నం చేసినా ప్రయత్నాలు అపవాదే ఓడిపోయాడు కానీ కృష్ణ ప్రభు ఓటమి రుచి చోళ్ళ ఆయన మృతులోంచి లేపబడిన కారణాన అపవాది మీద ప్రభాన యశు స్వయంగా తానే ఒక శాశ్వతమైన విజయాన్ని నమోదు చేసేశాడు కాబట్టి కృష్ణాబుని ఏమీ చేయలేని ఓడిపోయినా ఆ ఓటమి పొందిన దౌర్భాగ్యుడు క్రీష్వు నందు విశ్వాసం ఉంచిన ఆయన సంఘం మీద దాడి చేయటానికి ప్రారంభించాడు సంఘం మీద దాడి చేయడానికి ప్రారంభించి చేసిన ప్రతి ప్రయత్నంలో సంఘం విస్తరించిందే కానీ నశించిపోరా అందువలన సంఘం మీద ఏకంగా దున్నెత్తి పోసి అబద్ధాలతో దాన్ని నశించాలని ఆలోచన చేసిన ఏం చేయలేకుండా పోయిన కారణాల దేవుడు సంఘాన్ని భద్రం చేసి శాశ్వత రాజ్యం కనుక దానికి ముద్ర వేసి జాగ్రత్తలు దాచిపెట్టాడు ఇప్పుడు కృష్ణువు శరీరమైన సంఘంలో ఉండే అవయవాల్ని వేరు చేసి ఒక్కొక్కరిగా ఖతం చేయటానికి పూనుకు నపవాది క్రూర మృగాన్ని ఆశ్రయించాడు క్రూర మృగాన్ని ఆశ్రయించాడు క్ర క్రూర క్రూరమైన మృగం వచ్చింది అప్పు అది నేరుగా వెళ్ళాడు శేఖర్ ఇచ్చాడు నా సింహాసనము నా అధికారము నా బలమునికి ఇస్తా నాకొక పని చేసి పెట్టు అన్నాడు ఏం పని చేసి పెట్టమంటాం అన్నాడు ఆనా ఏమలేదు ఆ క్రీస్తునందు విశ్వాసులైన వ్యక్తులను నర్శింపు చేయాలి ఈ పనికి నాకు సహకరించి మంచిగా సహకరించడానికి అపవాది క్రూరముఖము ఇష్టపడి సాతానిక సింహాసనాన్ని అతిష్ఠించి రోములో కూర్చున్నాడు కూర్చున్నాడు తరువాత ఈ నర్శింపు చేసే దానికి ఒక ప్లాన్ స్కెచ్ చేసి ఈ ప్లాన్ ప్రకారము రోమ మతాన్ని ఉపయోగించి మతం ద్వారా మతం చేత అధికారాన్ని చలామణి చేయించి అణిచేయాలి అని పూనుకొని కార్యక్రమం కొనసాగించాడు కాబట్టి ఒక పాలసీ డెవలప్ చేశాడు ఆ పాలసీ ప్రకారం ఏమంటే ఎవరైనా ఈ క్రూర మృగానికి దాని ప్రతిమకు మొక్కాలి మొక్కాలి ప్రతి మొక్కేవాడకు మాత్రమే కొనటానికి అమ్మటానికి హక్కులుంటాయి అని చెప్పని ఒక డిక్లర్ డిక్లరేషన్ పాస్ చేశాడు కాబట్టి ఆ డిక్లరేషన్ పాస్ చేసి ఆ స్థలంలో ఒక అధికారిని కూర్చుండబెట్టి వచ్చి ఈ మృగానికి నమస్కారం వారికి చేతుల మీద కానీ నోషల మీద ముద్రవై అని చెప్పేసి అగ్ని జారీ చేస్తే అధికారి నోసల మీద చేతుల మీద ముద్ర వేస్తున్నాడు కార్యక్రమం జరుగుతోంది ఆ మృగం మీద చేతులు మూడు నొసల మీద చేతుల మీద ముంద ముద్ర కలిగిన వారు మాత్రమే క్రయ విక్రయాలు చేయటానికి అది లేకపోతే క్రయం చేయటానికి లేదు విక్రయం చేయటానికి లేదు అమ్మట అమ్మటానికి వెళ్ళలేదు కొనటానికి వెళ్ళలేదు కొనటం అమ్మటం లేకపోతే జీవనం గడుచుద్ది గడపడానికి అవకాశం లేదు దాని వలన కూడా పెద్ద ప్రయోజనం రాలి కష్ట కష్టాలు పెట్టి ఇరుకులు పెట్టి లోబర్చుకోవాలనుకుని చెప్పండి క్రైస్తవులు లోబడాలి వ్యక్తిని దించాడు రంగంలోకి దించాడు మూడో వ్యక్తి వేశభోగములు లోకభోగాలు లోక భోగముల ఆశ చూపించి క్రీష్ రూపంలో ఉన్న వారిని లోకస్తులుగా సంబంధులుగా మల్చుకోవటానికి ఉద్దేశించి దింపేశ వేషం దింపేశాడు భూనివాంసులందరూ ఆ వేసుకు లోబడి చేశారు గొర్రె పిల్లలు జీవకులందరూ రాయబడిన వారు మాత్రము ఆ వేసుకు లోబడ వేసుక లోబడిన ముందు ప్రావృష్కి లోబడిన కారణాన నిలుచుంటే హింస వారు కృష్ణ పనికొచ్చి సాక్ష్యం చెప్తుంటే కృష్ణ జనమని తెలివి చేస్తుంటే శరీరచేతలు చేశాడు శరీరచేతనాలు చేసినా కూడా అంచలేకపోయాడు ఇది జరిగిన కథ చరిత్ర వాస్తవం కథ కాదు ఇది చరిత్ర వాస్తవం మంత్రి శతాబ్దంలో జరిగిన కార్యక్రమం కృష్ణ సంఘాన్ని కానీ గొర్రెపిల్లకి జీవగ్రంథం పేర్లు రాయబడిన వారిని కానీ ఎవరు ఏమి చేయలేని పరిస్థితుల్లో శరచాతం చేయబడ్డది కానీ ఇష్టపడ్డారు తప్ప సశైమ్రాన్ వేశారు ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే వదిలిపెట్టేశాం మిమ్మల్ని ఇక్కడ యుద్ధము క్రిష్ నడిపిస్తున్నాడు ప్రకటన గ్రంథంలో పంతొమ్మిదో అధ్యాయం ప్రకట ప్రకటన గ్రంథం బృందం దౌర్జంలో ఈ సమాచారం రాబడి ఉంది ఏం జరిగిందంటే పదకొండవ వచ్చి మరియు పరలోకము తెరవబడిటో చూచి తని అప్పుడిదిగో పల్లని గుర్రం ఒకటి కనబడును దాని మీద కూర్చున్నవాడిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడ నామం గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము చేయుచున్నాడు కాబట్టి పరలోకపు సైన్యము ఆయన వెంబడిస్తూ ఉంది పరలోక సైన్యము బ్రహ్మ నేషును వెంబడిస్తూ అపవాదక సైన్యం ఒక ప్రక్కనే కార్యక్రమాలు పరలోక సైన్యము పంపిస్తూ ఉంది ఆ చరపర్లోక సైన్యం కూర్చొని సమాచారం చదువుతాం చదువుతా ఈ సందర్భంలో ప్రత్యేకించి పద్నాలుగు పదమూడవ వచ్చిందండి రాబోడని చదువుతాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయ పద్నాలుగు వచ్చిందండి పర్లోకముందున్న సేనలు పర్లోకముందున్న సేనలు శుభ్రమైన తెల్లని వస్త్రము ధరించుకొని తెల్లని గుర్రము గుర్రం లెక్కి ఆయన వెంబడించుండది జనములను కొట్టి జనములను కొట్టికాయ ఆయన నాట్ ఓన్లీ కడ్మొట్టి బయలు పెళ్ళొచ్చున్నది ఆయన నినుపదండంతో వారిని ఏలుడు ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యం తొట్టే త్రొక్కును భూరాజులను రాజు రాజును రాజు ప్రభువు నామము తల్లని గుర్రం నెక్కి ప్రభుని ఏ తన సైన్యాన్ని నడిపిస్తుంటే ముందుకెళ్తుంటే సఫర్ల సేనలు సేనలు మీరు పాట పాడుతుంటారు నిజంగా నిజమే నిజమా వచ్చు నాకు తెలియదు కానీ యేసుతో టీపి పోదము నిజమా అడ్డుగా వచ్చి వైరిమిని గెలవను యుద్ధనాథం తవరికి కథలు చెప్పొద్దు కథలు చెప్పద్దు ఇది సైన్యం యేసుతో టీపిగా బయలుదేరిన సైన్యం అది దానికి అడ్డుగా వచ్చిన అనేక మంది శానలు రాజు అప్పు అది సైన్యాలు బయలుదేరి వచ్చాయి కృష్ణ శానలు బయలుదేరుతున్నాయి సంఘర్షం జరుగుతుంటుంది ఆత్మసంబంధం యుద్ధం జరిగే మీకు విశేషమైన కార్యక్రమం అందువలన నేను వివరాలు లోనికి వెళ్ళటం లేదు పద్నా పదిహేడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన సమాచారం రాబడి వీరు వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతులు గాని గొర్రె పిల్లలతో యుద్దం చేస్తారు మీరు గొర్రె పిల్లతో అంటే కృష్ణ ప్రభుత్వ యుద్దం చేతురు కాని గొర్రెపిల్ల గొర్రె పిల్ల రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయ్యందునో తనతో కూడా ఉండి తనతో కూడా ఉన్నవారు అది విశేషమైన సమాచారం తనతో ఎవరున్నారు సైన్యం ఎవరు తనతో కూడా ఉన్నవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఆయన రాజులను జయించాను అని ఎన్ని సైన్యాలు వచ్చిన క్రిష్ బాబు సైన్లో చేరిన మనుషులు ఈ ఆత్మసమ్మత యుద్ధంలో సంఘర్షణలో బాధ అనుభవించారంటే పెద్ద విశేషమైన సమాచారం ఏమి లేదు పాట పాడి మోసపోవద్దు మోసం పాటలు పాడుతూ మోసం చేయొద్దు ఏసుతో టివుగా నిజమేనా అడ్డుగా వచ్చే విరోధిని గెలిచి గెలవటానికైనా యుద్ధనాథంతోనే పోయేదా రాజు సైన్యమేందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను లోకమంతా ఏకమై క్రిషోకుడు గెలిచి కలిచి కొలిచేటట్టుగా వెళ్దామని ఒక యుద్ధనాథంతో వెళ్దేను ఒక సైన్యం ఈ సైన్యము పోరాడే సైన్యం మీకు ముందుగానే తెలియజేసిన సమాచారం ఈ పోరాడే సైన్యము మొట్టమొదటిగా తనలో పుట్టుకొచ్చే పాపపు గర్భాన్ని తుంచి వేస్తుంది పాప గర్భాన్ని చేస్తుంది పాపాన్ని పుట్టుకురావడానికి ఒక గర్భవతి ఉంటుంది పాపాన్ని పుట్టించే గర్భం ఏది పాపాన్ని పుట్టిస్తుందంటే దురాశ గర్భాన్ని ధరిస్తుంది దురాశ గర్భం ధరిస్తుంది నీ దురాశను చంపివేయకుండా ఏసుతో నువ్వు టీవిగా పోలేవు పోలేవు దురాశ పరుడు దురాశ పరుడు కాబట్టి దురాశకు గర్భం వస్తుంది బిడ్డను కంటూనే దురాశ నీలో ఎంత కారణం ఉంటుందో అంతమంది బిడ్డను కంటూనే ఉంటుంది బిడ్డల కలిపి తల్లి గర్భంలో పుట్టే ఎంతమందిని బయట కంటారు కానీ వరకు అవసరం లేదు కాబట్టి ఎక్కువ పత్రికలో ఒకటో అధ్యాయం యాక్కువ పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వర్షవీసం రాబడి ఉంది దురాశ గర్భము ధరించి పాపము పాపన్ని కంటది పాపని పిల్లబుడుతుంది పాపమనే పిల్లబుడుతుంది ఎక్కడి నుంచి పాపనే పిల్లబుడుతుంది నీ గర్భంలో నుంచి దురాశనే గర్భం నుంచి పాపనే పిల్లలు పుడతూనే ఉంటారు ఉంటారు క్రిష్ణ సైన్యుడులో పనికిరాం పనికిరాం దురాశ కలిగిన వారు దాంట్లో చేరిన వారు కా దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వై మరణం కంటది అని చెప్పశేషం కాబట్టి వాస్తవానికి ఈ సైన్లో చేరే మనుషులు మొట్టమొదటిగా ఆ దురాశను చంపివేయాలి చంపేయాలి పాపాన్ని పుట్టించే తల్లిని చంపేస్తే పాపం పుట్టదు పుట్టదు నీ యుద్ధం దాని మీద ప్రకటించాల్సిన అవసరం ఉంది నీ సొంత నీ ఉండే దురాశ మీద నువ్వు యుద్ధం ప్రకటన చేసి దాన్ని చంపివేస్తేనే తప్ప క్రీష్ సైన్లో పనికి వచ్చే మృత్యుక రెండో విశేషమైన సంగతి కృష్ణము సైన్లో చేరే మనుషులు తెల్లని వస్త్రము ధరించుకున్నవారు జయ జీవితం కలిగినవారు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాల్లో గ్రంథం ప్రకటన మూడో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాల్లో జయించువాడు జయించువాడు అలా అలాగనే తెల్లని వస్త్రం ధరించుకునడం జీవగ్రంథంలో జీవగ్రంథంలో అతని పేరు ఎంత మాత్రం తుడుగు పెట్టగా నా తండ్రి ఎదుట తండ్రి ఎదుటను ఎదుటను అతని పేరుకుంటాను అని చెప్పాడు సైన్యం చేరే మనిషి జయించేవాడు జయించేవాడు నీకు జయ జీవితం కావాలి జయ జీవితం కావాలి నీవు సోదరుణ జయించే జీవితం నీకుంటేనే ఈ సైన్యంలో పనికి శోధన చేయించే స్థితి లేకపోతే శోధనలో పడిపోతూ ఉంటే ఈ సైన్యంలో పనికొచ్చేవాడు ఇక అందువల్ల ఏం చేశాడు అంటే ఈ రాజుగారి సైన్యంలో చేరేవాడు పిలువబడినవారు ఏర్పరచబడినవారు నమ్మకమైన వారు తేల్చుకునేది ఆయన సమాచారం ఈ సందర్భంలో నేను మీకు ఒక కథ చెప్పాల్సిన అవసరం ఉంది సొంత కథ కాదు పెట్ట కథ కాదు కల్పించిన కథ కాదు గ్రంథం తెలియజేసే సమాచారం అండి న్యాయధిపతుల కాలంలో ఆరో అధ్యయంలో న్యాయధిపతులు ఆరో అధ్యాయంలో సమాచారం రాబడింది న్యాయధిపతుల ఆరో అధ్యాయంలో ఏం జరుగుతుందంటే ఇస్రా తమ శత్రువు చేతికి అప్పగింపబడిన బాధింపబడుతున్న రోజులవి రోజులవి మిద్యానీయుడు ఇస్రాయల్ ను బాధిస్తున్నారు పొలం పొలం నాటుకుంటాడు పంట పండించుకుంటాడు పంటకు పండించుకునే సమయంలో శత్రు శాన వచ్చి పొలం మీద దుమ్మికి ఇచ్చి పండిన పంటనంత ఎత్తుకొని పోతుంటారు దౌర్భాగ్య స్థితిని అనుభవిస్తున్నారు ఇస్రాయల్ కాబట్టి మొయాబీల చేతిలో దుర్భరమైన స్థితి అనుభవించే రోజున గిద్ది అనేతను ఒక వ్యక్తి తన గోధుమ కంకులు దొళ్ళగొట్టుకోవటానికి చాటు నుండి దొడ్లగొట్టుకునేది ఇంటికి తీసుకెళ్ళడానికి ఆలోచన కంకులు దొడ్డగొట్టుకుని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి తన కంకులు దొల్లగొట్టుకునేటప్పుడు దేవతత్ ప్రత్యక్షమయ్యాడు శౌర్యం గల మలసూరుడా యహోవానికి తోడుగా ఉన్నాడు అన్నాడు అయ్యా యహోవ మాకు తోడుగుంటే గతేంటి పండించుకున్న పంట తినటానికి అవకాశం లేని దుర్భర్మ శక్తిలో మేము బానుష బతుకులు బతుకుతున్నాం కదా అని అడిగితే యహోవానికి తోడుగా ఉంటాడంటే నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు రుజు కావాలి అన్నాడు రుజువు ఎవరు కావాలి దేవుని కాదు ద్యోనికి రుజువు కావాలి నేను ఒక చిన్న పరీక్ష పెడతానయ్యా నీకు అన్నాడు దేవదూతకు పరీక్ష అవునే నేను దేవదూతం అయితే నేను పరీక్ష పెడుతున్నా అన్నాడు నాకు గొర్రె బొచ్చుంది కళ్ళంలో వేస్తా మంచు చుట్టుప్రక్కల పడాలి గొర్రె బొచ్చు మీద మంచు పడకూడదు అలాగే చేయగలిగిన వాడు దేవుడయ్య ఉంటాడు కాబట్టి ఈ సూచి నాకు చూపించమని అడిగాడు అతని మాట ప్రకారమే చుట్టూ మంచు దట్టక కూర్చుంది గొర్రెబొచ్చు పొడి పొడిగా నన్ను క్షమించండి నేను ఇంకొకసారి పరీక్ష పెడతామోతాను నీకు ఏమంటే ఈసారి గొర్రెబొచ్చు మీదనే మంచి పడాలి చుట్టూ అక్కడ మంచు పడకూడదు అన్నాడు సరే నీ బాట చొప్పున అన్నాడు కాబట్టి అనుకున్నట్టుగానే గొర్రెర్చి మీదే మంచి పడింది చిట్టు అక్కడ మంచి పడాల కాబట్టి అహోవానికి తోడై ఉన్నాడని రుజువైపోయింది ఏం చేయమంటాం బోరవోదు బోరవోదు నీతో సంయోగ చాటానికి బోరవోదమన్నాడు సంయోగ చాటానికి బోరవోదమన్నప్పుడు అతను బోరవూదితే ముప్పై వేల మంది సైన్యంలోకి వచ్చేశాడు ఈ ముప్పై రెండు వేల మంది సైన్లోకి వచ్చిన తర్వాత చెప్పేశాడు ఆయన ఈ ముప్పై రెండు వేల మంది మీరు యుద్ధం చేసి జయించితే నేను మీకు జయించానని రుజ్యమే ఉండదు మీరు అతిశయిస్తారు కాబట్టి కాదు అబ్బాయి ఇదంతమంది నేను కోరుకోవటల్లా ఏర్పాటు చేసుకోవటల్లా పిలిచిన మంది ఎవరికైనా భయం ఉంటే భయపడుతుంటే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేశాడు భయపడిన వాడిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఇరవై రెండు వేల మంది ఇంటికి వెళ్ళకెళ్ళిపోయారు పదివేల మంది మిగిలేరు పదివేల మంది మిగిలితే దేవుడు అన్నాడు ఈ పది పదివేల మందితో మీకు జయం ఇస్తే మీ సొంత బలం జయం పొందారని మీరు ఆలోచన చేస్తారు కాబట్టి నేను ఏర్పరచుకున్న వాడిని మీకు చూపెడతాను నీళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి జనాన్ని నీళ్ళు నీళ్ళ దగ్గర జనాన్ని తీసుకువెళ్ళిన తర్వాత ఎవడు చేతతో నీళ్ళు తీసుకొని కుక్కలాగా గతుకుతుంటాడో అతన్ని మాత్రం వేర్చేయనిసాడు అలాంటి వాడు మూడు మంది మూడు మంది తేలారు పదివేల మందిలో మూడు మంది ఏర్పరచబడిన వారు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే నువ్వు ఎయిర్పోర్ట్లో పిలువబడిన వాటిలో ఉన్నావో ఎయిర్పోర్ట్లో ఉన్నావో నాకు నిజంగా తెలియదు దేవుని రాజ్యం మనకు పాప స్వభావం కలిగిన వారు వారసులు కాదేర కాదేరడు క్రమం తప్పి బ్రతికేవాడు ఆ రాజ్యానికి సంబంధి కాడు కాడు కాడు క్రమం తప్పేవాడు ఉండకూడదు ఉండకూడదు రాజ్యం సైన్యంలో ఏర్పాట్లో ఉన్నవాడు ఉన్నవాళ్ళక కాబట్టి దేవుని రాజ్యానికి వారసులు ఎవరు అంటే క్రమంగా జీవించే వ్యక్తులు గ్రంథం తెలియజేసి ప్రత్యేకించి మాట్లాడడం గ్రంథాలు రాబడి ఉంది ఎఫెస్ రాసిన పత్రిక పత్రిక ఐదో అధ్యాయంలో ఐదవ వచ్చనుండి వ్యభిచారి అయినను అపవిత్రుడైన విగ్రహారాధకుడైన లోభి అయినను మీకు తెలియ ముందుగా తెలియని చెప్పేశాడు వద్దు నాయన అపవిత్రులైన వారు ఈ సైన్లో వద్దు వారు ఏర్పాట్లో ఉన్నవాడు కా అపవిత్రులైన వారు ఏర్పాట్లో ఉన్నవారు కా పాప జీవితాన్ని జీవించేవాడు ఏర్పాట్లో ఉన్నవాడు కా వెళ్ళిపోవచ్చింటికి అవసరం లేదు అవసరం లేదు ఆ రోజున గిద్వను కేక వేసినప్పుడు ముప్పై రెండు వేల మంది వచ్చిన వద్దు అవసరం లేదు భయపడే వాళ్ళు ఎండిపోమను ఎండి పొమ్మను అన్నట్టు ఈ రోజున అపవిత్రమైన జీవితాన్ని మానుకోలేని వాడు వద్దు వెళ్ళిపోవచ్చు కొలసిన పత్రికలో గ్రంథమేనా తెలియజేస్తుంది మూడో అధ్యాయం ఐదో వచ్చిండి కావున భూమి మీద ఉన్న మీ అవయవం జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధన ధనాపేక్షను అని ను నువ్వు లోభి అయిన విగ్రహారాధకుడివే ధనాపేక్షపరుడమైన విగ్రహారాధకుడివే వద్దున ఆయన అవసరం లేదు ఈ సైన్యంలో పనికొచ్చే పరిస్థితి కాదది ఏర్పరచబడ్డవారు కొంతమందే పిల్లలు పడిన వారు అనేకులు కావచ్చు కానీ ఏర్పాట్లో ఉన్నవాళ్ళు దానికి తగిన జీవిత అనుభవం కలిగిన వర ఉండటం అవసరమైంది అవసరమంటది నీ దుష్ట ప్రవర్తన చేత సమాజాన్ని అపవిత్రం చేయొద్దు చేయొద్దు లోబడని స్వార్థం చేత దేవుని మధ్యలో చనిపొద్దు చరపొద్దు వెళ్ళిపో వెళ్ళిపోమండి ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయినాక పదివేల మంది వస్తు వద్దు మీరు వద్దు మీరు కూడా వద్దు దానికి తగ్గిన వారు పిలుపునకు తగ్గిన వారు కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరొకేవిడేం కోరుకుంటున్నాడంటే నువ్వు పిలువబడిన వాడమైనంత మాత్రాన ఏం వచ్చినా లాభమే లేదు మేలు ఏసుతో టీవీగా పోదమని పాట పడినంత వల్ల వచ్చిన లాభం ఏముండదు నీ గాత్రం వినిపించినంతవలన వచ్చే సమాచారం నీ యేసుతో టీవిగా పోదలుచుకుంటే దానికి సంబంధించిన జీవిత కోడ్ లైఫ్ కోడ్ ఉంది లైట్ లైఫ్ కోడ్ ప్రకారం జీవితం జీవించాల్సిన అవసరం ఉంటుంది నువ్వు అయితే సైన్యుల వద్దు వద్దు అపవిత్రమైపోతుంది ధనాపేక్ష పడడం అయితే వద్దు వెళ్ళిపో జారుడమైతే లేదు కాబట్టి ఇలా కొన్ని నేను చేశాడు అంటే జారుడైనను అపవిత్రుడైన అభివృద్ధుడైనను కామాత్రుత గలవాడైన దురాశ కలవాడు విగ్రహాల లాభం లేదు ప్రపంచం వెళ్ళిపోవడం అని చెప్పేశాడు పిల్లల పడిన వారు అనేకులు కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు జీవితంలో జీవించగలిగిన వ్యక్తిత్వం ఆ మార్పునికి కావలసిన అవసరం ఉంది అవసరం అది కాబట్టి గ్రీష్మ యొక్క సైన్యం తెల్లని వస్త్రము ధరించుకునే యేసుతో టీవీగా పోదాం అడ్డుగా వచ్చే వైరని గెలుదాం అని యుద్ధనాథంతో పోయే పరిస్థితుల్లో పిలువబడిన వారు అనేకులు పిలువబడిన వారు ఇరవై రెండో అధ్యాయంలో ఈ సమాచారం తేడాకు రాబడింది మతీశ్వ అత్త ఇరవై రెండో అధ్యాయంలో ప్రభావ పర్వకం దేవుడు ఏం తన కుమార్నికి పెళ్లి విందు చేసి పెళ్లి విందుకు మనుషులను పిలిచాడు అంట పిలిచాడ పిలిపినబడింది పిలవబడిన యూదులు యోగ్యులు కాదు అని సమాచారం తర్వాత రెండవ స్టెప్ లో ప్రత్యేకించి సమాచారం అన్ని జనులు గుర్చిన సమాచారం నేను రాబో చదువుతాం కాబట్టి మొట్టమొదట సమాచారం వెళ్ళిపోయిన తర్వాత మత్శ తిరిగి రెండో అధ్యాయంలో ఏడవ వచ్చినండి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను దండ్లను పంపి ఆ నరహంతకులను నరహంతకులను సంహరించి వారి పట్టణం తగల పెట్టించడం ఎరు దేవలను నాశం చేసేసాడు ప్రత్యేకించి యూదులు యోగ్యులు కారు అని చెప్పేశాడు నెక్స్ట్ ఏం చేశాడు అంటే ఆ తర్వాత అతడు అతడు పెండ్ల విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పిలువబడిన వారు యోగ్యులు కాదు పిలువబడిన వారు యోగ్యులు కాదు పిల్లబడ్డవారు యోగ్యులైతేనే శైలిలో ఉండేది ఉండేది నువ్వు ఏర్పాట్లో ఉండాలి అంటే నీకు యోగ్యత కావాలి అపవిత్రమైన శీలము పనికిరా దుష్ట స్వభావం పనికిరా జానత్వం పనికిరా ధనాపేక్ష పనికిరా లోభత్వము పనికిరా ప్రభుత్వం పలిక ఇటువంటి వాళ్ళు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అధ్యక్ష వెళ్ళిపోయాడు పిలవబడిన వాళ్ళు ఏర్పాట్లో ఉన్నవాళ్ళు ప్రత్యేకించబడిన మనుషులు అందువల్ల నేను మీకేం అన్నది చేస్తున్నానంటే ఏదో రకంగా జీవితం జీవిద్దాంలే కృష్ణ సంఘం అని పేరు పెట్టుకున్న బ్రతికే బ్రతుకు బ్రతుకు అది బ్రతుక్ కాదు అది అపవిత్రం చేసే పరిస్థితి అయ్యది ఆయన నామానికి అపకీర్తి తెచ్చే విధానం అయి ఉంటుంది అది అని ఉంటుంది చెప్పేశాడు ప్రత్యేకించి కాబట్టి ఏం చేశాడంటే దానిలోకి వెళ్ళిపోండి మంచివన్నీ చెడ్డవన్నీ పోగు చేయండి అన్నాడు పోగు చేసేశాడు పెళ్లి విందిశాల నిండిపోయింది రాజుగారు చూడటానికి లోపలికి వచ్చాడు లోపలికి చూడకు వచ్చిన తర్వాత చూస్తూ వర్షం పలుకుని చూస్తుంటే పెళ్లి వస్త్రం లేనివాడు అప్పుడు కూర్చున్నాడంట అక్కడ నువ్వు వద్దు నా ఎక్కడా లేచిపోవా బయటికి వెళ్ళిపోవా నీకుండే స్థలం ఏడుపు పండు కొరకుంటా అగ్ని అదే మాత్రం యోగ్యమైంది ఇక్కడ యోగ్యమైన యోగ్యత నీకు లేదు అని సమాచారం తేల్చి చెప్పేసి ప్రత్యేకంచి ఆ రాజు సైన్యం చేరితే పిలువబడిన వారు ఏర్పాట్లో ఉండాలి అంటే ఆయన సిస్టమ్ ప్రకారం బ్రతుకును చక్కదిద్దు కొట్ట క్రమం పెద్దన ఏ బ్రతుకునైనా విసర్జించుతూ విసర్జించుతాం క్రమబద్ధంగా కట్టుబడిన జీవిత అనుభవానికి సంబంధించిన మనుషులకు ఇక పిలుపులు ముఖించబడతాయి పెళ్లి విందుకు వచ్చి కూర్చున్న కొర్రాడలో చూడాలని జనాన్ని చూడటానికి ప్రభావం రాజుగారు వచ్చాడు ఒకరు వర్షాన్ని వచ్చాడు పలకరించకుండా వెళ్ళిపోతుంటే పెళ్లి వస్త్రం లేకుండా ఒకటి వచ్చి కూర్చున్నాడట కూర్చుంటే చెడ్డే పెద్దే దాకా నేరుగా క నిలబడా స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చి కూర్చున్నాము అని అడిగాడు పెళ్లి వస్త్రము నిశిద్ధపాటు దేవుని రాజ్యానికి సంబంధించిన పిలుపునకు తగ్గినట్టు బ్రతుకు బ్రతుకు పెళ్లి ని పెళ్లి వస్త్రం తగిన పెళ్లి వస్త్రము లేకుండా నువ్వు కూర్చుంటే నీకు వచ్చే లాభం ఏముండదు నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి బయటికి నెట్టేసి అగ్గిలో పడేయటం తప్ప నువ్వు దేనికి పనికొచ్చావు కాడొక ప్రిపరేషన్ పెట్టావు కానీ చెప్పిలో పడ్డవారు అనేకులు ఏర్పరచబడ్డవారు కొందరే దేవుని ఏర్పాటులో నీ భాగము నీకు ఉండాల్సిన అవసరం ఉంది నువ్వు దేనికి ఏర్పాటు చేసుకున్నాడు తన వారిగా ఉండటానికి తన శైలిలో ఉండటానికి తన పక్షిగా పోరాడటానికి తన తనతో పాటు శ్రమానుభవం అనుభవించటానికి తన జనమై లోకంలో ప్రదర్శించడానికి పిలుచుకున్నాడు పిలుచుకున్నాడు ఏర్పరచబడ్డ వారు కొందరే నీ ఏర్పాట్లో ఉంటే ఈ ఏర్పాట్లో ఉన్నవారు నమ్మకమైన వారు అనేకసార్లు సామ్రాజ్యాలు కూలిపోయింది గేటు దగ్గర నమ్మకస్తులు నమ్మకం అన్న ద్వారపాలకు లేకుండానే కూలిపోయి సామ్రాజ్యాలు సామ్రాజ్యంలో గేటు ఉంది సామ్రాజ్య సంబంధమైన గేటు ఉంటుంది రాజ్యం ద్వార భవనం దగ్గర ఉంటారు కావలి వారు తుచ్చమైన వాటికి అభిలషించి గేట్లు తెరిచి ఎదురు సైనికులు అనే శత్రువులు అనగి పాటించిన పరిస్థితుల్లో అనేక యుద్దాలు అనేక సామ్రాజ్యాలు కూలిపోయాయి అలాగే క్రిష్మిక సామ్రాజ్యం కూలిపోకుండా ఉండటానికి నువ్వు నమ్మకమైన వాడిగా ఉండాల్సిన అవసరం ఉంది నమ్మకమైన వారికి బ్రహ్మాసు ఇచ్చిన నమ్మకస్తుమైన వారు నీకు అనుభవించిన తల్లాంతల విషయంలో నమ్మకస్తురావు నీకు అవకాశాల విషయంలో నమ్మకస్తురావు నీకు అనుగురించిన సమయం విషయంలో నమ్మకస్తురావు నీకు అనుకూలించిన ఔదాగ్యం విషయంలో నమ్మకస్తురావు నమ్మక అశులైన వారు చాలా ప్రాముఖ్యంగా అవసరమంటారు కాబట్టి వాస్తవానికి ఏం జరుగుద్దంటే ఈ నమ్మకైన వారు చెప్పినట్టుగా సద్భక్త బ్రతుకు నిర్దేశించేవారు నమ్మకస్తులైన వారు హింస పొందుతుంటారు రాజు నిన్ను సైన్యాలు చేర్చుకోవటానికి ముందు వెనక ఆలోచన చేస్తున్నాడు ఆయన శరీరమైన సంఘంలో భాగస్వాములుగా చేయటానికి ఇది సమాచారం అందువల్ల నేను మీకు మనం చేసే ఒక విషయం వేసే విషయమైన సమాచారం జీవితాన్ని ఆలోచించేయండి ఆలోచించేయండి భక్తి ఏదో అనుకుని ఊహించుకుని భక్తిగా ఉండొద్దు సద్భక్తితో బ్రతకటం అనేది ఒక అవసరమైన సమాచారం సద్భక్తితో బ్రతకటం అంటే లేఖనానుసారమైన కృష్ణు దేవుని యొక్క చిత్తానుసారమైన బ్రతుకుని బ్రతకటం లేఖనం బ్రతకటం అనేవన్న అవసరమైన సమాచారం అంటుంది అందువలన కాలం గడుపుకుంటూ కార్యక్రమాలు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే నే నాశనానికి నువ్వు వెళ్ళిపోతున్నావు తనే తప్ప మరి కోటేమీ లేదు నువ్వు కృష్ణభు నియమం నియమావళిలో నిలిచి ఉంటే దిద్దుబాటు అయిన అవసరమైన ప్రతిష్టానంలో నిలిచి జీవితం దిద్దుకుంటూ ముందుకు సాగటం అనేది ఒక అవసరమైన సమాచారం ఈ గిద్యో నేం చేశాడు అంటే క్యాక్ బోరబోదాడు చెప్పాను కదా ఇరవై రెండు మంది వచ్చారు వీళ్ళందరూ చాలా మంది ఎక్కువ పంపించేసి భయపడేవాడు ఎవడొద్దు అన్నాడు పెరికూడొద్దు దీంట్లో వెళ్ళిపోమాను అంటే శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు అవడొద్దు ఇప్పుడు కృష్ణ సంఘంలో శ్రమ అనుభవించడం కష్టమా అయితే నువ్వు నీ దాన్ని నువ్వు చూసుకో ఇబ్బంది ఏమి కృష్ణ చేసిన సద్భక్త బతికి వారని హింస పొందుతారు నాకు హింస అక్కర్లేదు నాకు సుఖమే కావాలంటే ఈ దీంట్లో స్థలం నీకు ఆ పిలుపుల ఏర్పాట్లో లేదు ఈ సంగతి తింటిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి అందువలన ఏం జరిగిందంటే ముప్పై మూడు మూడు వందల మంది మాత్రం మూడు వందలు ముప్పై రెండు వేలు కాదు మూడు వందలే మిగిలిపోయారు ఈ మూడు వందల మందితో యుద్ధం చేయబోతున్నా అన్నడంత సమాచారం ఇది ఆత్మసంబంధమైన యుద్ధం విశ్వాస యుద్ధం దేవుని పక్షిగా నిలిచి పోరాడే పోరాటం ఈ ఆత్మసంబంధ పోరాటంలో నివంతులు నీవు నమ్మకస్తుడవై నమ్మకస్తుడవై అపోధ విషయంలో నమ్మకష్టం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనటు అందుకు గ్రంథం ఇలాగా ఉంది బల నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొద్ది విషయంలో నమ్మకంగా ఉన్నావు విస్తారమైన వాటి మీద నేను పెట్టేస్తూ ఉన్నాడు తన ఇంటి తగనింటి తన ఇంటిలో తగిన వేళ తగిన ఆహారం పెట్టు నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎవరు నేను చూస్తున్నాడంట ఆ గృహ నిర్వాహకత్వం నమ్మకం చేయటం ఒక విశేషమైన సమాచారం అండి గ్రంథాన్ని వక్రంగా బోధించటం నమ్మకస్తుడు కాని పనేది దేవుని వాక్యాన్ని వక్రీకరించటం మోసకాటు చేసే పని మోసకాటి పనేది అందువల్ల మీ జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఈ రాజు రారాజు సైన్యంలో చేరిన వారు పిలువబడిన వారు ఏర్పాట్లో ఉన్నవారు నమ్మకమైన వారైన జీవితం కొనసాగించితే రాజు గెలుస్తాడు రాజు రాజు ఆయన సైన్యం రాజు దాని సైన్యానికి ముందు నడిచే రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు తనతో కూడా ఉన్న మనుషులు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారై ఆ రాజును జయించే కార్యక్రమంలోకి పిలువబడ్డావు ఈ పిన్నప్పులు లోపడితే జీవితం దిద్దుకొని ముందుకు సాగాలి అని ప్రభు నేను శ్రీకృష్ణ మీకు మనవం చేస్తూ మిగిలిన నమస్కారం